ఒక ముగురం ప్రార్థన చేస్తాం దేవుడి కుటుంబాన్ని ఆశ్రయించి వారికి అనుగ్రహించిన సంతానాన్ని బట్టి దేవుడికి వందనాలు తల్లిని బిడ్డిని సజ్జలకలు పెట్టినందుకు దేవునికి వందనాలు ఈ కుటుంబాన్ని రక్షణ నడిపించాలా ఈ చేసే అనేతలు ప్రభుత్వం తెలుసుకోవాలా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం వర్షద్రవకు దేవ మీకు వందనాన్ని అయినా తొలి స్తోత్రాలు తండ్రి అప్పుడు ఆ దేవ మీకే వందనాన్ని అయినా ీస్తు పరుషుత నామం ఈ గృహంలో మేము అడుగుపెట్టినాం ఈ యొక్క గృహానికి మీ యొక్క శాంతి సమాధానం అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభు నేనా వెంకన్ను తన భార్యని మీరు ఆశరించి వారికి అనుగ్రహించిన సంతానాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు తండ్రి ఆ పాపని బట్టి మీకెంతో వదనాలు ప్రభావ ఐసయ్య పిల్లలు దేవుడు అనుగరించి స్వాస్థ్యమని వాక్యం సెలవిస్తున్నాయి అవును ప్రభావ మీరు అనుగ్రహించకపోతే మా ప్రయాసం వ్యర్థమేనాయన కాబట్టి నైనా మీరే అనుగరించండి విశ్వసిస్తున్నాం కాబట్టి ప్రవ్వా ఆ పిల్లలన్నీ మీకే సమర్పిస్తున్నాం అవును రాజా మీరే వారి చుట్టూ కంచి పెట్టండి వారి కాచి కాపాడండి వారి భవిష్యత్తును ఆశ్రయించండి ప్రవ్వ ప్రతి దేవుడి బిడ్డ ఒక గొప్ప సేవకురాగా సేవకురాలుగా తయారు కావాలా ప్రవా ప్రతి దేవుడి బిడ్డల ప్రవ్వా మీ కొరకు సాక్షిగా నిలబెట్టాలా ప్రవ్వా అందుకొరికే మేము ఈ లోకంలోకి వచ్చిన మీ రాజ్య విస్తరణ కొరకు మేము ప్రయాస మీ కొరకు ప్రతి స్థలంలో వెలుగుగా ఉండాలా ప్రభావ అటువంటి కుటుంబంగా అటువంటి పిడ్డలుగా వీళ్ళని తయారు చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వారినించమని ప్రార్థిస్తున్నాం అందరూ సర్వసత్యంలోకి రావాల ప్రభా మతమైన విడిచిపెట్టి సంపూర్ణమైన సత్యాన్ని స్వీకరించి మీ కొరకు జీవించలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్వార్థము దాన్ని అపేక్ష లేకుండా ప్రభా పరిశుద్ధతతో వినాయ వైభవలు కలిగి ప్రీతికరమైన సేవ బిడ్డలుగా ఇక్కడ వాళ్ళందరినీ తయారు చేయండి ప్రతి ఆటంకాలను కొట్టివేయమండి చీకటి దురాత్ మందకార మంత్రశక్ల పాతంలో బలిస్తున్నారు ఈ యొక్క కార్యమంతా మీరే ఆధిపత్యం వహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి Yes Yes lord. <coughs> How, Raja. Yes, lord. అవును రాజా లెవెన అవును రాజా అవును ఎస్ లార్డ్ ఐ జీ డామేజ్ ప్రోపరేటిరీ ఇన్స్ట్రుమెంట్ అనలైజర్ ఎస్ లార్డ్ స్ట్రెయిట్ సర్క్యూట్ ఆఫ్ దట్ పిక్చర్ నెంబర్ 22 పిక్చర్ నెంబర్ 22 ఎస్ లార్డ్ కొనే వాట్ ఫుల్లీ సకెసెస్డ్ ఆల్ డ్రౌ బార్ అవుట్ లైన్ ఎస్ లార్డ్ ఐ నైస్ ఇన్వర్టెడ్ క్యూటిక్ రిగ్యులర్ సిగ్నల్ ఎస్ జీసస్ అవుట్ అవుట్ లైన్ జీవిచిపెడ ఎస్ జీసస్ आओ तंत्री अनादि से प्रारंभ हुआ इसकी बकर इस और वीर आदि पद्धति की समस्त शीर्ष श्रृंखला के क्रमशः यानी निर्देश से शुरू हुआ जैसे इसी होने वाली नाम का विश्लेषण ऐसे विस्तार करना आमीन सारे कलर कलर के कलर को करना गुरु जी को जस्टमेंट करना किया जो संपर्क करने वाले सब लोगों से संपर्क इस सोमवार की घोषणा हम इस सोमवार राधेवन सोडे की जो अभी बैठक में सुनाना हम लोग शांति से और इस तरह का करना चाहते हैं कार्य निर्धारित है मतलब स्पीकर पर बोलना चाहिए ये काफी दिलचस्प है और सभी को कॉमनली चेंज करना है सोमवार की जो बात है मेरे से है अभी परिचय से प्रमाण होने से सुनाना वाले आगे आगे हमारा मुख्य काम है कल्याण में जो कुछ कार्य चाहिए उनका प्रमुख जिम्मेदारी सबसे को होगा పెట్ట <laughs> ఉద్యోగ characteristics ని ఆ దేశం లో పరిగణించుకోవాల్సిన లైఫ్ స్టైల్ పరిస్థితులు తీవీ చేయాలి ఆర్గనైజేషన్ యొక్క వ్యాకరణం చేయాలి అలాగే అలవర్ చేయಬೇಕು సంస్కృతిని నిర్మించడ కౌరచం ప్రవాహ యొక్క అంచులు గౌరవించ నిలబెట్టుకోండి సహజ్ రాష్ట్రంలో సహాయం చేసి మంచి Hallelujah stuti mahima eh naapuri yesuna kichadamo Hallelujah Hallelujah stuti mahima eh naapuri yesuna kichadamo Aa Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah హలోయస్తి మహిమా ఎలా పులు ఏ చదముయా హుయస్తి మహిమానకే చదము ఆకాశము ను అగ్ని పంపిన ఏతి చదము ఆకాశము ను అగ్ని పాంపీనా ఏ సున్ని సవకులనా మే అభిషేక హించ ఏదో సేవ తులనా అభిషేక హించేసు చెల్లూయా హుయస్తి మహిమానీ చ దో హలూయా మహిమానీ దో Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah stuti mahima ella puri yesuna ki chadamu Hallelujah Hallelujah stuti mahima ella puri yesuna ki chadamu Hallelujah దేవుని మయపరచులు అదిన పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట పాడదాం క్రైస్తవ గీర్త నుంచి పాట అది పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైనా వాణి పగలరా వరదూత లైనా వరదు వరదూతీ వరదనా పూల సలా పూల జన కోడా కోడా బ ీే ప్రభవా నిరూపాది నిరూపమా బలబుది నిరుపమా బలబుది నీతి ప్రభవ విశుతారో పద శనో నలు పద నరు లా నో రాక్షిచు కరుణా సమో నరు లా నో రాక్షిచు నరు నో రాక్షించు నరోక్షించు పునాత్మా పరీత పరమో పండ్ పుష్ వస్తా పరమానంద ప్రేమ పాడు పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ ప్రే మా జనో మత్ కదేవా జన కకో మత్ నే కదేవా జన మహిమా చె రా నీగా గన మహిమానా మహిమాో గన రాత్యోగా ప్రభు వ్యోత री उदूनेट पा वाक्य चाहता फंशन वाल चाहिए క్షణ దుర్గము మన ప్రభుత్వ జ్ఞా స్ములు రజు సన్నికేదము సభుగా మము కీర్తన సము చే సాహిప దక్షణ దుర్గము మన ప్రభువే మన ప్రభువే మేన మహాద్యము కల రాజో ఓ మ ోరసిములాయన మే క్రి సృష్ి పాడుము రక్షణ దుర్గము మన ప్రభువే సముదము సృష్టించే నాయన స్ము గుణి చే యన మే గోర దండీయుచ్చు రే సంజి యనో నరదో మేలగునో చల్ గైకోనిగున జీయు పాడుతము దక్షన్ దుర్గమునా ప్రభువే కుమారశతాత్మ గగు మరి మగా పాడు ఎలా పొడ యుగము అమె సీ ఆడదో చిన్నగా వాక్యం తీసుకుందాం మీరు కూర్చోండి ఇప్పుడు మనం అంత ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు ఇంతవరకు దేవుని స్థుతించినాం ఇప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నాం ఎందుకంటే ఆయన స్వరం వినాలా మనం ఆయన స్వరంలోనే జీవం ఉంది కాబట్టి దేవుని వాక్యంలో జీవముంది మనం అందరం జీవించాలంటే ఆయన స్వరం వినాలా కాబట్టి వాక్యానికి ప్రార్థన తివ్వాలా దాని ప్రకారంగా జీవిస్తే విశ్వాసం బలపడతా ఉంటాడు విశ్వాసం బలపడినాక నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తా ఉంటాడు కాబట్టి లూకాసు వార్తలోని ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను అనేక పర్యాలు మనం వింటున్న వాక్యాలే ఇవన్నీ కానీ ప్రతిసారి దేవుడు ఓ విధంగా మాట్లాడుతూ ఉంటాడు మనతోని లూకాసు వార్త రెండవ అధ్యాయము యాభై వచనం ాలుడైన యేసు ఏ రీతిగా వరదీలను అన్న విషయం ఇక్కడ చెప్పబడింది యాభై రెండో వర్షంలో ఏసు జ్ఞానమందును వయసునందును దేవుని దయంతను మనుషుల దయంతను వరదీలుచ్చుంటేను కాబట్టి చిన్నప్పటి నుంచి బాలుడి దశలో ఉన్నప్పటి నుంచి ఆయన పెద్దగా ఇంతవరకు ఏ రీతిగా వరదీలిండి అన్న విషయమే ఇక్కడ చెప్పబడింది ప్రార్థిస్తాం వర్షదులకు దేవా మీకు వందాలను అయినా మీరు ఏ రీతిగా వరదలిండ్రో ఇక్కడ ఒక వాక్యం చూస్తున్నాం మేము కాబట్టి మీరు ఏరీతిగా వరదలిండ్రో మేము కూడా అదే రీతిగా వరదల అన్న సత్యాన్ని గ్రహించడానికి మేము ప్రయాసపడుతున్నాం మా తను మాట్లాడండి మేము ఏ రీతిగా వరదలాలా మా కుటుంబాలు ఏరీతిగా వరదలాలా మా పిల్లలు ఏ రీతిగా వరదల మా సంఘము ఏరీతిగా వరదలాలా మా దేశం ఏ రీతిగా వరదలాలను ఆ విషయాలు మేం గ్రహించలాగనా మేము ఎటువంటి బాధ్యత తీసుకుని ఈ యొక్క వరదలుట అన్న విషయాన్ని మేము అంశాన్ని మేము ముందుకు తీసుకొని పోవాలను మీరేమో అతను మాట్లాడి నడిపించమని యేసు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కాబట్టి ఈ వాక్యము కేవలము వెంకన్న వెంకన్న భార్య కొరకే కాదు మన వర్తిస్తుంది ఎందుకంటే వాక్యం అందరి చెప్పబడింది కాబట్టి కాబట్టి ఇక్కడ ఏముందంటే ఏసు జ్ఞానమందును నాలుగు విషయాలు అక్కడ చూడండి జ్ఞానమందును వయసు నందును దేవుని దయందును మనుషుల దయందును నాలుగు విషయాలు అక్కడ చూపిస్తుంది ఆయన ఎట్లా వారి అంటే నాలుగు విషయాలలో వరద ఇంగ్లీష్ లో చూస్తే ఏముంటది అంటే అండ్ జీజస్ గ్రూ ఇన్ విజ్డమ్ అండ్ స్టేచర్ అండ్ ఫేవర్ విత్ గాడ్ అండ్ ఫేవర్ విత్ మెన్ అని ఉందా నాలుగు రకాల ఫేవర్స్ అని కదా ఒకటేమో విజ్డమ్ దాని తర్వాత స్టేచర్ దాని తర్వాత ఫేవర్ విత్ గాడ్ అండ్ ఫేవర్ విత్ మెన్ నాలుగు ఫోర్ పాయింట్స్ అక్కడ చూపిస్తున్నాడు కాబట్టి मन रोज वाड़क भाषा चूस्ते मटकू विजम दरवा स्टेचर अटे स्टेचर अंत फिजिकॉडी फिजिकल विजम अटे ज्ञाना संबंधी फिजिकल अंटे शरीरा संबंधी दा तर देश दया अं स्चुअल दा तर मन दया अं सोशल विजम फिजिकल स्परचुअल సోషల్ కాబట్టి విజ్డమ్ అంటే కూడా సైకాలజికల్ అంటే కూడా కొంచెం కష్టతరంగా ఉంటుంది సైకాలజికల్ కంటే మానసికంగా కూడా అభివృద్ధి పొందడం కాబట్టి ఫిజికల్ ఫిజికల్ సైకాలజికల్ స్పిరిచువల్ సోషల్ నాలుగు విధాలుగా బాలుని దశ నుంచి ఆయన పెద్దవాడంత వరకు వరదల్లిండు అని ఈ వాక్యం సాక్షిమిస్తుంది కాబట్టి క్రీస్తుని పూలి నడుచుకున్న మనమందరం కూడా అట్లనే వరదల కానీ దురదృష్టం ఏంటంటే క్రైస్తవ జీవితంలో ఈ నాలుగు విధాలుగా వరదలే బోధ లేదు కేవలము ఆత్మలో వర్ధిలండి కేవలం ప్రార్థనలో వరదలండి కేవలము దీంట్లో వరదలండి దాంట్లో వరదలండి అని చెప్పే బోధనే ఫిజికల్ గా అంటే ఐశ్వర్యంగా ధన సమృద్ధిలో ఎదగడము అదొక రకమైన బోధ ఇంకొక బోధ ఏంది అంత సాంఘికంగా ఉండాలా అంత ఫ్రెండ్లీగా ఉండాలా అందరితో మంచిగా ఉండాలి అందరితో కలిసిపెషాలా అదో కానీ వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసే బోధలు కనిపించవు ఏ చర్చ సరే అందుకే మనము మతపరమైన జీవితాన్ని విడిచిపెట్టినాం ఎందుకంటే అక్కడ ప్రభువు బోధ కనిపించదు ఎందుకంటే ఆయన మొదటి నుంచి మతంలో లేడు ఆయన ఎక్కడోడు యోధ మతంలో లేడు యోధా మతం నుంచి బయటకు ఆయన ఏమైనా మతాన్ని స్థాపించా లేదు శిష్యులు స్థాపించా లేదు శిష్యుల తర్వాత కొంతకాలానికి మనుషులు తయారు చేస్తున్నారు మతం అయినా కానీ ఆయన ఉన్నాడు అక్కడ మతంలో కాబట్టి ఎందుకంటే మతము మనిషికి దేవునికి మధ్యలో అడ్డుగా అదొక గోడలాగా తయారు చేసుకుంటుంది కాబట్టి అందులో ఉన్న వాళ్ళు ఈ సత్యాలు గ్రహించలేరు అందుకే మతపరమైన జీవితం నుంచి బయటకు ఆత్మీయ జీవితంలో మనం బలపడాలి ఎందుకంటే పాతవి గత ఇదిగో సమస్తం కృతమైన కొనతెల రాష్ట్ర కాబట్టి సరే ఇవి మీరు విన్నారు ఇప్పుడు సైకాలజికల్ గా అంటే మెంటల్ గా కూడా గ్రో కావాలా దాని తర్వాత ఫిజికల్ గా కూడా గ్రో కావాలా శరీరంలో దాని తర్వాత స్పిరిచువల్ గా కూడా గ్రో కావాలా చివరిగా సోషల్ గా కూడా మనము అభివృద్ధి పొందాలా అంటే ఇవి నాలుగు ఫోర్ పిల్లర్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ దీని దీనికి మనము ఒక టైటిల్ పెట్టుకోవచ్చు బోధకి ఏం టైటిల్ అంటే ద ఫోర్ పిల్లర్స్ ఆఫ్ క్రిస్టియన్ గ్రోత్ ఒక క్రైస్తవుడు ఎట్లా అభివృద్ధి పొందాలంటే నాలుగు ఏమంటారు నీ భాషలో ఏమంటారు తెలుగులా పిల్లర్స్ ఏమంటారు తెలుగులా స్తంభాలు నాలుగు స్తంభాలు నీకే నీకే కరెక్ట్ గా తెలుసు వాటి మెజర్మెంట్స్ గురించి కాబట్టి నాలుగు స్తంభాలు కరెక్ట్ గా ఉంటేనే ఆ ఇల్లు బ్యాలెన్స్ ఉంటది కదా కాబట్టి నీ జీవితం కూడా అంతే క్రైస్తవ జీవితము ఎందుకు బ్యాలెన్స్ గా ఉండదు ఈ నాలుగు పిల్లర్స్ లో ఏదో ఒకటి మెజర్మెంట్ సరిగి ఉండకపోవచ్చు కొలత మటపు గుండె వేసి చూసుకుంటే బ్యాలెన్స్ ఉన్నాయా లేవో తెలుస్తుంది కదా థర్డ్ అంటే గుండె దారం మీరు మీ భాషలో ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ కి గుండె దారం పెట్టి మెజర్మెంట్స్ చేస్తే తెలుస్తుంది వంకరుందా టింకర్ ఉందా గోడలు లేక పిల్లర్స్ కాబట్టి నేను ఒక మా దగ్గర ఒక కాంట్రాక్టర్ ఉంటాడు ఈ బిల్డింగ్ లో కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ ఒక పిల్లర్స్ ఇట్లా పిల్లర్స్ కడుతుంటే నేను పిల్లర్ ని కట్టినప్పుడు చూడాలనేసి నాకు ఎప్పటి నుంచో ఉంది కోరిక అయితే కింద ఇట్లా కడతారు మొత్తం ఇట్లా రెక్టాంగల్ స్క్వయర్ గా దాన్ని ఏమంటారు అని అంత స్టీల్ ఉంటది దాని ఏమంటారు పుట్టింగ్ కి ముందు మొత్తం ఇట్లా స్క్వయర్ గా బెడ్ అంటారు బెడ్ కరెక్ట్ బెడ్ అంటారు కాబట్టి ఆ బెడ్ వేసినప్పుడు చూడాలని నాకు ఆశ ఉండదు ఎందుకంటే ఆ మెజర్మెంట్స్ అవన్నీ చూడాలా ఎందుకంటే కంప్లీట్ పిల్లర్ మీద స్ట్రెంత్ అంతా దాని మీద డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి అది చూడాలని అయితే ఆయన ఏం చేసిండంటే మీ స్త్రీల దగ్గర చాలా మంది దగ్గర గుండు దారాలు ఉన్నాయి కానీ వాడి కొత్తది కొనుకొచ్చిండి కొత్తది కొనుకొచ్చింది నేను క్యూరియాసిటీతోని ఇన్ని ఉన్నాయి గుండు దారాలు అన్ని కట్టిపడేసారు మూలకి ఇవన్నీ వదిలేసి ఆ కొత్తదేమి తీసుకున్నామని అప్పుడు చెప్తున్నాడు సార్ మీరు చెప్పాలనా పిల్లర్స్ ని కొత్త గుండు దారంతోనే కట్టాలన్నాడు ఎందుకు అంటే ఆ గుండు కింద షార్ప్ గుంట అది పర్ఫెక్ట్ గా మెజర్మెంట్ ఇస్తుంది అంటే తక్కిన గుండు దారాలు కూడా మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ గా ఇవ్వవని అంటే చెప్తున్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మీ పిల్లర్స్ పర్ఫెక్ట్గా ఉండాలంటే మీకు గుండు దారం కావాలా మీకు ఎంతమంది తెలుసు గుండు దారం గురించి బైబిల్లో ఉంది మట్టిపుడు అనే బోధ ఇంగ్లీష్లో ప్లంబ్ లైన్ అంటారు కరెక్టే ఉందా మఠపు గుండు అనేది మన ప్రభుకి సూచిస్తుంది బైబుల్లో కాబట్టి ఇప్పుడు కొంతసేపు మన ప్రభుత్వ మనని ఏం హెచ్చరిస్తుండో అర్థం చేసుకునే ప్రయత్నిస్తాం ఫస్ట్ పాయింట్ మీరు విజంలో ఎట్లా అభివృద్ధి పొందాల మీరే కాదు వ్యక్తిగతంగా ఒక క్రైస్తవుడు ఎట్లా అభివృద్ధి పొందాలా పాయింట్ నెంబర్ వన్ తర్వాత మీ కుటుంబం అంటే మీరు మీ భార్య మీ భర్త మీ పిల్లలు ఎట్లా ప్రతి పిల్లర్ లో అభివృద్ధి పొందాలా ముఖ్యంగా భర్తవైన నువ్వు భార్యవైన నువ్వు తల్లి తండ్రులైన మీరు అందరు దానికి బాధ్యులే మీరందరూ బాధ్యులే మీకు ఆ జ్ఞానం అవసరం మీకు ఆ నాలెడ్జ్ అవసరం ఆ నాలెడ్జ్ అవసరం లేకపోతేనే తర్వాత పిల్లలు సరిగా అభివృద్ధి చెందకపోతే ఏడుస్తూ ఉంటాం పెద్దగైనాక క్రైస్తవ జీవితంలో మనం పోతుంటాం కదా ప్రార్థనలకి ఇవే సమస్యలు చెప్తాంటారు మా పిల్లలు సరిగా ఎదుగుతలేరు ఎందుకు ఎదుగుతలేరు అంటే ఎక్కడో మా తప్పుకుంటూ మెజర్మెంట్ తప్పింది కాబట్టి నేను ఇప్పుడు మీకు కొన్ని ఎట్లా ఇవి మనం ప్రాక్టీస్ చేయాలా ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఏంది అనేది చెప్తారు కానీ ఎట్లా అనేది చెప్పరు ఎటువంటి ఆదివారంలో కూడా మీకు చెప్పరు ఆధారాలు మీరు ఎట్లా ఉండాలి మళ్ళీ అట్లా అవి ఎట్లా ఉండాలని చెప్పరు ఎందుకంటే ప్రాక్టికల్ గా లేదు ఈ వాక్యాన్ని నేను ఎట్లా అమలు పరచుకోలే నా జీవితంలో అనేది చెప్పేటది లేదు ఎక్కడ కూడా ఏ చర్చ కనిపించదు మనకి అందుకే దేవుడు నిన్ను నన్ను లేపుతున్నాడు మనం వీటిని ప్రాక్టికల్ గా డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలా మనుషులకు ఎందుకు పోతే నీ విశ్వాసం ఎట్లా బలపరచబడు నీ సమస్యల నుంచి నువ్వు విడుదల ఎట్లా పొందుతావు ప్రాక్టీస్ చేయకపోతే రాదు నాకు విశ్వాసం ఉంది చిన్నప్పటి నుంచి నేను దేవుల్లో ఉన్నాను బాబా పొందుకున్నాను అంత బాగుందంటే నువ్వు అటనే ఉంటావు కానీ దీన్ని ప్రాక్టీస్ చేయకపోతే నీ విశ్వాసము లేకపోతే అది ఒంటిగా ఉండి మృతమైపోదే యాకూ రాసిన పత్రికలో కాబట్టి అన్నాడు మన ఫెయిట్ కాదు మన ఫెయిత్ వెరీ ప్రాక్టికల్ డైనమిక్ ఫెయిత్ అన్నట్టు కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం ఫస్ట్ పాయింట్ జ్ఞానమందు మీరు ఎట్లా వరదిల అంటే సైకాలజికల్ గా మానసికంగా మీరు ఎట్లా వరదిల్ల పాయింట్ నంబర్ వన్ మీకు తెలుసు ప్రార్థన చేస్తే దేవుడే ఇస్తారు కదా అని అంటారు కదా చాలా మంది అది ఈజీగా కొట్టివేయడం ప్రార్థన చేస్తే దేవుడే ఇస్తాడు అంటే మళ్ళీ క్రియారూపకంగా ఎట్లా చూపిస్తున్నావు నీ విశ్వాసాన్ని ప్రార్థన చేసిన గదిలో కూడా తలిపేసుకొని ప్రార్థన చేసిన మళ్ళీ దానికి నీ క్రియారూపకంగా ఎట్లా దేవుడు విజయం ఇస్తాడు కాబట్టి మానసికంగా ఎట్లా అభివృద్ధి పొందాలా అన్న విషయం మనం నేర్చుకోవాలంటే మంచి పుస్తకాలు చదవడం నేర్చుకోవాలా కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దేవుడు జ్ఞాన మందు వరదిలుట అంటే సైకాలజికల్ గా మనము వరదిలాలా ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా అనేది మనకు అవసరం సమస్యల నుంచి ఎట్లా విడుదల పొందాలా అన్న నాలెడ్జ్ మనకు అవసరం కాబట్టి మంచి భక్తుల సాధనంగా ఏమన్నా మిషనరీస్ గురించి నేను ఎక్కువ ధ్యానిస్తూ ఉంటాను పుస్తకాలు దొరికితే హట్స్ అండ్ గురించి కాని విలియం కేరీ గురించి కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళ కష్టాలు ఎట్లా పడినారు ఆ పుస్తకాలు చదువుతామంటే సేవకులు ఎట్లా శ్రమల నుంచి బయటకు వచ్చిండ్రు శ్రమలు ఎట్లా రుచి చూసి వాటి మీద విజయం పొందిండ్రు అన్న జ్ఞానం మనకు వస్తా ఉంటాయి కాబట్టి మనం అలాంటి పుస్తకాలు చదవడం నేర్చుకోవాలా సైకాలజికల్ గా మీరు అభివృద్ధి పొందాలంటే ఈ లోకపు సైకాలజీ బుక్స్ చదువుతారు చాలా మంది అది రాంగ్ ఎందుకంటే ఈ లోకపు సైకాలజీ బుక్స్ దేవుని జ్ఞానానికి విరుద్ధం నేను ప్రూవ్ చేసిన ఎన్నిసార్లు అని నేను మీకు మీకు అవన్నీ నేను ప్రూవ్ చేసి చూపించాను మీకు ఎక్కడన్నా రికార్డింగ్ సెంటర్ మీరు వినొచ్చు మోడర్న్ సైకాలజీ దేవుని వాక్యానికి విరుద్ధం ఎందుకంటే అది సెల్ఫ్ ఎస్టీమ్ గురించి బోధిస్తా ఉంటుంది ఈ మోడర్న్ సైకాలజీ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే నేను ఇంపార్టెంట్ నేనే గొప్పవాణ్ణి అనేది అనే దేవుని నుంచి దూరం చేస్తుంది అన్నట్టు కాబట్టి ఆ సైకాలజీ మనకు అవసరం లేదు అర్థమవుతుందా కాబట్టి మనకి బైబుల్ ధ్యానం మనం సామెతల గ్రంథం గాని కీర్తల గ్రంథం గాని ధ్యానించినప్పుడు పరమ గాని ధ్యానించినప్పుడు ప్రసంగి ధ్యానించినప్పుడు అక్కడ నుంచి అనేకమైన విషయాలు నేర్చుకుంటుంటాం యోగు గురించి కాబట్టి గొప్ప దైవజనులు మిషనరీస్ గానీ గొప్ప గొప్ప సేవకులు హత సాక్షుల గురించి స్టోరీస్ మీరు చదివినప్పుడు వాళ్ళ శ్రమల నుంచి వాళ్ళు ఎట్లా బయటకు వచ్చిండ్రు వాళ్ళ శ్రమ ఎదుర్కొన్నారు విశ్వాసంలో ఎట్లా బలపడినరు అన్న విషయాలు నేర్చుకోవాలంటే మీరు అవి చదవక తప్పదు కాబట్టి ఫస్ట్ పాయింట్ మనమే కాదు మన కుటుంబాన్ని కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయాలి ఒక మంచి పుస్తకం చదివినప్పుడు నేను ఇప్పుడు ఫ్రాన్సిస్ షేఫర్ బుక్స్ చదువుతున్నా ఎందుకంటే ఆయన మొత్తం యూరోప్ అంతా గడగడలాడించండి ఒక గొప్ప సేవకుడు ఎటువంటే తర్కపు బోధ బయలుదేరింది యూరోప్ అంతా ఫార్టీస్ లో దేవుని ఈ యొక్క వాక్యాన్ని మనం లిటరల్ గా తీసుకుని లేదు ఆయన నిజంగా మరణించిండ తిరిగి లేచిండా అవన్నీ మనకు అవసరం లేదు ఇటువంటి బోధ ఉన్న కాలంలో ఫ్రాన్సిస్ షేఫర్ అనేవాడు ఒక గొప్ప దైవజనుడు చాలా ప్రయాసపడి యూరోప్ లో కొంతమంది విరోధంగా ఉంటే దేవుని వాక్యానికి వాళ్ళందరికి ఎదురుగా నిలబడి ఈ వాక్యం నిజం అని రుజువు చేసినవాడు మరణమాగినంత అంత గొప్ప అతను ప్రయాసము అతని కుటుంబ సమస్యలు తన భార్య తన పిల్లలు తన శ్రమలు అవన్నీ నేను చదువుతా చాలా బాధాకరం అనిపిస్తూ కానీ వాటి నుంచి ఎట్లా బయటికి వచ్చిండు తర్వాత ఇంకొక చాప్టర్ తన భార్య ఎట్లా తన భర్త గురించి మాట్లాడుతుంది అవన్నీ నేను నేర్చుకున్నాను తన భర్త గురించి చెప్తుంది తన భర్త ఎప్పుడు తన బాధ తనలోనే దిగమికున్నాడు కానీ నా అతను పంచుకునేవాడు కాదు ఒకవేళ పంచుకుని అతనికి ఉపశమనం వచ్చాడుదేమో అని ఆమె రాస్తుంటే నేను అనుకున్నాను కరెక్టే కదా క్రిస్టియన్ లైఫ్ లో ఎంతమంది పంచుకుంటాం భారభరతలతో నీ సమస్యలు పంచుకోకపోవడం వల్లనే కదా మనం అంతా క్రిప్టివ్ అంటే సీక్రెట్ గా జీవిస్తుండడం వల్లనే కదా నీ బాధ నువ్వు అధికం చేసుకుంటున్నావు కాబట్టి సైకాలజికల్ గా మనం అభివృద్ధి పొందుతలేం అదే కాకుండా మన పిల్లలకి నేర్పుతున్నామా ఎట్లా అభివృద్ధి పొందాలా మెంటల్లీ వాళ్ళకు కూడా పాజిటివ్ థింకింగ్ అంటే దైవికమైన పాజిటివ్ థికింగ్ ఈ లోకాతీతమైన పాజిటివ్ థికింగ్ మనకు అవసరం లేదు ఈ లోకంలో ఏది పాజిటివ్ లేదు ఎందుకంటే సమస్తం చెడుతనంతో నిండి ఉంది ఇక్కడ ఏది మంచితనం లేదు ఈ లోకంలో కాబట్టి మనము ఈ లోకాతీతమైన విషయాలు మనకు వాళ్ళు చెప్పనవసరం లేదు ప్రతిక్షణం వాళ్ళకి దేవుని వాక్యం గురించి వాళ్ళు మానసికంగా అభివృద్ధి పొందాలా అది నీ బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని అట్లా పెంచాలా మనం తర్వాత రెండవదిగా ఇన్ స్టేచర్ అంది ఇక్కడ ఇంగ్లీష్ లో అండ్ జీసస్ గ్రూ ఇన్ స్టేచర్ అంటే ఫిజికల్ గా అభివృద్ధి పొందిండు వయస్సునంత అభివృద్ది పొందేండు అంటే మనమే కాదు మన పిల్లలు మన కుటుంబాలు కూడా శరీరూ వరదిలాలా అది పాయింట్ సెకండ్ పిల్లర్ అది క్రైస్తవ జీవితంలో సెకండ్ పిల్లర్ ఏంటంటే శరీరమందు వరదిలాలా సరే శరీరమందు వరదిలాలంటే నేను ఒక రెండు వారాల క్రితము ఒక రీసెర్చ్ బుక్ చదువుతున్నా ఆ రీసెర్చ్ బుక్ ఒక డాక్టర్ రాసిండు స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ ఆ డాక్టర్ ఆ బుక్ లో ఏం చూపిస్తుండే చిన్నపిల్లలంతా ఉన్నారంట ఆ చిన్నపిల్లలు రెండు గుంపులు తయారు చేసిండట ఆ డాక్టర్ రెండు గుంపులు తయారు చేసి ఒక గుంపుకేమో అన్ని కేకులు చాక్లెట్లు పేస్ట్రీలు పెట్టిండట ఇవే మీరు తినండి అనేసి ఇంకొక గుంపు పిల్లలకి రూపల ఏం చేసిండట చీజ్ బటరు ఫ్యాట్ ఇటువంటి పెట్టి షుగర్ పెట్టం లేదంటే షుగర్ షుగర్ ప్రోడక్ట్స్ ఏం పెట్టలేదంట అయితే ఆ పిల్లలు అవి తిన్నారంట ఎంజాయ్ చేసినారంట ఈ పిల్లలు ఇవి తిన్నారంట బాగా ఎంజాయ్ చేశారంట కొంతసేపటికి ఒక హాఫ్ అవర్ తర్వాత ఈ కేక్స్ పేస్ట్రీలు ఈ స్వీట్ బేస్డ్ ఫుడ్స్ తిన్న పిల్లలు గందరు గోలం చేస్తారంట అక్కడంతా గడపడు గడపడు చేస్తారంట ఆ బటర్ చీజ్ అవే తిన్న పిల్లలంతా సైలెంట్ గుర్చుంటారంట ప్రూవ్ చేస్తున్నాడు షుగర్ బేస్డ్ ఫుడ్ తినడం వల్ల పిల్లలలో ఎట్లా ఉద్రేకత వస్తుంది అనేది ఆయన అనేసి అడ్రినల్ అడ్రినల్ లెవెల్స్ ఎట్లా పిల్లలు ఉండగా అడ్రినల్ లెవెల్స్ ఎట్లా పెరుగుతాయి పిల్లలు అని ఆయన ప్రూవ్ చేసి చూపిస్తాడు కాబట్టి మీరు షుగర్ నుంచి దూరం ఉంటే మీకు మంచిది ప్రూవ్ చేస్తున్నారు ఎందుకంటే షుగర్ అనేది ఫుడ్ కాదు డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడో డిక్లేర్ చేసిన అది ఫుడ్ కాదని మళ్ళీ ఫుడ్ కాదన్నప్పుడు మనం ఎందుకు తినాలా అనేసి రుజువు పుస్తకంలో ఇది చూడండి ఒక విషయమైన జ్ఞానం ఫిజికల్ గా మీరు అభివృద్ధి పొందాలంటే మీ హెల్త్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలా ఏ ఆహారం తినాలా అన్న జ్ఞానము మదర్స్ కి చాలా అవసరం అన్ఫార్చునేట్లీ మదర్స్ కి ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు ఏదో వండుతూ ఉంటారు సరే థ్యాంక్ఫుల్ కనీసం అదన వండుతున్నారు వాళ్ళని తిట్టినా అనుకో నీకున్న నీకు రాదంటే అది కూడా దొరకదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దొరకదు టిఫిన్ దొరకదు అందుకే నోటి వరకు వచ్చిందే ఆగిపోతా ఉంటాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర సరే అంత డీటెయిల్ గా నేను మీకు ఇప్పుడు చెప్పాను కానీ మీ బాధ్యత అది ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలంటే మీరు ఎటువంటి ఆహారం తీసుకోవాలా మీ బాడీస్ ఎటువంటి ఆహారం కొరకు డిజైన్ చేయబడ్డాయో ఆ నాలెడ్జ్ అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మన బాడీస్ కుక్డ్ ఫుడ్ కొరకు తయారు చేయబడలేదు అది వెళ్లేస్తారు ఎందుకంటే సైన్స్ స్టూడెంట్ ని హాస్పిటల్స్ పనిచేసిన చాలా సంవత్సరాలు మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పనిచేసినట్టు నాకు అవన్నీ తెలుసు నేను చదివిన పుస్తకాలు మన బాడీ ప్రాసెస్డ్ ఫుడ్ కొరకు తయారు చేయబడడం లేదు రా ఫుడ్ కొరకే తయారు చేయబడింది కానీ మనం తినేదంతా కుక్ దాన్ సెవెంటీ డిగ్రీస్ ఏ ఫుడ్ వండినా జీవకణాలు చనిపోయినట్లే అంటే ఇట్స్ డెడ్ ఫుడ్ అన్నట్టు మనం తినేది మళ్ళీ మనం డెడ్ ఫుడ్ తింటే మనకి మైక్రోన్యూట్రియన్స్ మన బాడీకి రానప్పుడు ఇంటర్నల్ ఆర్గన్స్ ఎట్లా ఫంక్షన్ చేస్తాయి అవి కూడా శక్తిని కోల్పోతాయి క్రమేణా కాబట్టి మనకు ఆ నాలెడ్జ్ అవసరం ఎంత మటుకు మనం పిల్లలకి చిన్నపంచిన వాడికి స్వీట్స్ అలవాటు చేస్తే వాడు నాన్స్టాప్ స్వీట్ ఫుడ్ తింటాడు వాడు వాటికి వేరే ఫుడ్ తినిపడితే తినాడు చిన్నపంచిన మీరు కూరగాయలు తినిపించకపోతే వాడు పెద్దగా కూడా కూరగా గ్రీన్ లీవ్స్ ఎటువంటి అలవాటు చేయలేదు అనుకోండి మీరు చిన్నప్పని వాడు పెద్దకి కూడా అదే తిన్నాడు మా బాబు అంతే వాడు చిన్న పంచి నాన్ వెజ్ లేకుండా వాడు ఉండలేడు ఇప్పుడు ఎట్లా తయారైందంటే వాడికి క్షణం నాన్ వెజ్ కనిపించకపోతే వాడు ఉండలేడు నేనేమో తిడతా ఉంటాను పెద్దోడు నాకంటే పొడుగు వేరిపోయిండు ఇప్పుడు తిరితే ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు పిల్లలు కాబట్టి చాలా కేర్ఫుల్ గా వాళ్ళని హ్యాండిల్ చేయాలా చూడండి ఇది మనకు కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వచ్చు మనము మన శరళలను ఎట్లా కాపాడుకోవాలా ఒక బ్రదర్ చెప్తుంటే నేను విన్నాను ఇది టైం కాదు మీకు చెప్పడం కానీ మీటింగ్ మెమోరియల్ మీటింగ్ అయితుంది అయితే ఆయన ఇక్కడ ఉన్న అంత క్రిస్టియన్స్ అక్కడ అంత ఆ మీటింగ్ లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి డయాబెటీస్ ఉందని చెప్పింది ఆయన నేను ఇట్లా పరిశీలి ఎందుకు ప్రతి ఒక్కరికి ఉంటది అది ఓన్లీ క్రిస్టానికి వెళ్ళిన ఎందుకు డయాబెటీస్ అది కష్టతరం కదా దాన్ని అర్థం చేసుకోవడం కాబట్టి చూడండి డయాబెటీస్ ఎందుకు వస్తుంది కూడా తెలియదు ఎవరికి ఒకడు లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాడు ఒకడు జనెటిక్ డిసీజ్ అంటాడు ఒకడు స్ట్రెస్ అంటాడు ఒక్కొక్కడిని ఒక్కొక్కరు లాగా చెప్తాడు ఏమంటాడు అంటే ఇండియన్ జీన్స్ వీక్ అంటాడు इंडियन जीन अक्सप्टेबल डॉक्टर थीरी क्या सपोर्टे थीरी सपोर्ट लेरी सपोर्ट ले उकका तीरी कुर షుగర్ ఎందుకు వస్తుంది అంటే ఇన్సులిన్ లెవెల్స్ వలన ఇన్సులిన్ లెవెల్స్ ఇన్సులిన్ లెవెల్స్ మన బాడీలో క్రమ ఉత్పత్తి కాకపోవడం వల్ల వస్తుందంటారు మరి కొందరు ఏమంటారు నువ్వు కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అంటే షుగర్ బేస్డ్ ఫుడ్స్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోతాయి నీ సెల్ లెవెల్స్ వాటిని హ్యాండిల్ చేయలేదు కాబట్టి షుగర్ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది బాడీలోని చెప్తారు మన షుగర్ లెవెల్ డిక్రీజ్ చేయాలంటే మెడిసిన్స్ తీసుకోవాలంటాడు ఎంతకాలం తీసుకోవాలా ఇంగ్లీష్లో మందులేదు ఇంగ్లీష్లో ఏ రోగానికి మందు లేదు ఫర్ దాట్ మ్యాటర్ ఇంగ్లీష్లో ఏ మందు లేదు ఏ రోగానికి కూడా ఎందుకంటే వాళ్ళు అట్లా తయారు చేసారు మెడిసిన్స్ ని ను ఒకసారి మందు దీన్ని క్యూర్ అయినావు అనుకో మళ్ళీ నువ్వు కొనవు మందులు వాడికి ఫార్మా కంపెనీకి బిజినెస్ రాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు స్మార్ట్ గా ఓన్లీ మేనేజింగ్ మందులు తయారు చేస్తారు అంటే నీ షుగర్ లెవెల్స్ ని మేనేజ్ చేయడం క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ని మేనేజ్ చేయడం హార్ట్ ప్రాబ్లమ్స్ లెవెల్స్ మేనేజ్ చేయడం కొరకు బీపీని మేనేజ్ చేయడం దేన్నైనా మేనేజ్ చేయడం కొరకే మందులున్నాయి కానీ క్యూర్ కి మందులు లేవు అట్లా మొత్తం మోసం చేసి పడేసారు అనట్టు కాబట్టి నీ జ్ఞానం నువ్వు నీ జ్ఞానం ఎక్కడుంది వీటిని అర్థం చేసుకుంటే నీ కుటుంబాన్ని దాని ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోగలవు అదే రీతిగా ఒక పాస్ నువ్వు నీ సంఘము మానసికంగా అభివృద్ధి పొందుతుందా లేదా అనేది కూడా నీ బాధ్యత అది చెప్పరు ఎవరు ఎక్కడ చర్చ ఒక పాసర్వండి నువ్వు నీ సంఘము శారీరకంగా అభివృద్ధి పొందుతుందా లేదా అంటే వాళ్ళ ఫిజికల్ హెల్త్ బాగుందా లేదా అనే బాధ్యత నువ్వు పట్టించుకోవాలి నువ్వు సేవకుని అయితే సేవకురాలు అయితే అది మనం నేర్చుకోవాలా మన మన మన చర్చ్ ఫిజికల్ గా ఎట్లా ఫిట్ ఉండాలా వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలా ఒక సండే ఎప్పుడన్నా ఏ పాసర గానీ ఒక మంచి మెడికల్ డాక్టర్ ని తీసుకొచ్చి ప్రసంగం ఇప్పించిండ న్యూట్రిషనిస్ట్ ని ఒక డైటీషన్ తీసుకొచ్చి ఒక సండే మార్నింగ్ ఆరాధన బదులు అది వాక్యం ప్రసంగం ఇప్పించిండల ద్వారా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలా ఎటువంటి న్యూట్రిషన్ తీసుకోవాలా అన్న లెక్చర్ చెప్పిస్తారా ఎవరు ఇప్పయారు దాని వరకు సెపరేట్ మీటింగ్స్ పెడతారు ఆ సెపరేట్ మీటింగ్ లో ఎవరుంటాడు ఎవర్ కాబట్టి వేస్ట్ ఆఫ్ టైం చేసిన తర్వాత ఆ రీతి గొడవ వల్ల కాబట్టి ఫస్ట్ పాయింట్ సైకాలజికల్ మీరు అభివృద్ధి పొందాల జ్ఞానం మీరు అభివృద్ధి పొందాలా మీరు నాలెడ్జ్ లో అభివృద్ది పొందాలా దాని తర్వాత ఫిజికల్ గా మీరు అభివృద్ధి పొందాలా ఇప్పుడు నేను రెండో మూడో విషయానికి వస్తున్నా దాని తర్వాత వాక్యాన్ని త్వరగా ముగించేస్తా మూడవది దేవుని దయా అంటే స్పిరిచువల్ గ్రోత్ స్పిరిచువల్గా కూడా మనం డెవలప్ కావాలా దేవుని దయా వర్ చూడండి మనం అందరము రక్షణ అనుభవంలో రావాలి పాయింట్ నెంబర్ వన్ నీ రక్షణని ఏం చేయాలా నిశ్చయం చేసుకోవాలా నీ పిలుపులు నీ ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలా కేవలం రక్షణ పొందే సరిపోదు అని ఆయన పిలుపులు నువ్వు చివరి వరకు ఉన్నావా లేదా అది నిశ్చయం చేసుకోవాలంట మతపరమైన జీవితంలో ఉండవు అటువంటి కాబట్టి పాపం చేస్తా ఉంటారు ఆదివారం పాపాలు ఒప్పుకుంటా ఉంటారు బలలో బాధపొందుతూ ఉంటారు సోమవారం నుంచి వరకు యథావతి జీవితం యథావిధిగా జీవిస్తా ఉంటారు అది కరెక్ట్ గా ఆత్మీయంగా కూడా మనం ఎదగాలని మూడవ పాయింట్ చెప్తుంది ఇక్కడ కాబట్టి దేవుని దయాలు వర్దిలాలంటే స్పిరిచువల్ గ్రోత్ మనకు చాలా ఇంపార్టెంట్ అందుకే ఉదయం లేచినప్పుడు కనీసం ఒక గంట సేపు టైం స్పెండ్ చేయాలా నాకు ఎప్పుడు అనిపిస్తుంటే అది ఎన్నిసార్లు ప్రార్థన చేసిన మూడు కదా ధాన్యాలు మూడు ప్రార్థన చేస్తే నేను ధాన్యాల కంటే ఇంకెక్కువ ప్రార్థన చేయాలా అన్న ఛాలెంజ్ ఎందుకు తీసుకోరు ఎవరు ధాన్యాలు త్రీ టైమ్స్ ప్రార్థన చేస్తే నేను సిక్స్ టైమ్స్ ప్రార్థన చేస్తా అని ఛాలెంజ్ తీసుకుంటాను ఎవరన్నా తీసుకోవాలా మన స్పిరిచువల్ గ్రోత్ 3 టైమ్స్ కూడా చేయము ఐ డౌట్ వన్ టైమ్ అనేది చేస్తున్నామో లేదో జస్టిఫికేషన్స్ ఉంటాయి కదా ఎర్లీ మార్నింగ్ పరిగెత్తాల ఆఫీస్కి లేట్ అయిపోయింది సాయంత్రం అలా వస్తాము శరీరం భరించదు ఇంకా అలసిపోయింటది ఏదో ఫైవ్ మినిట్స్ ప్రేయర్ చేస్తాము నిద్రపోతూ ఉంటాం అది కాదు స్పిరిచువల్ గ్రోత్ ఇవన్నీ ఆచారబద్ధమైన జీవితం మెకానికల్ లైఫ్ కాబట్టి మనము స్పిరిచువల్ గా గ్రో కావాలంటే ఖచ్చితంగా మీకు బైబుల్ స్టడీ అవసరము ఖచ్చితంగా మీకు ప్రార్థనా జీవితం అవసరము ఖచ్చితంగా మీరు దేవుని స్థుతించి దేవుని గణపరిచి ఆయన ఆత్మను పొందుకోవడానికి వరకు ప్రయాసపడాల అది కేవలం ఒక మతస్థులకు సంబంధించిందా లేక ఒక సంఘానికి సంబంధించిందా పర్షాద పొందుకోవాలా బ్రదర్ అంటే నేను పెంతకొస్తాను వాను అట్లాంటి దర్శత ఎదిగిపోయింది క్రైస్తవ జీవితం కించపరచడం కానీ అపోసే కార్యంలో వాళ్ళు పెంతకొస్తా వాళ్ళు పరిషాద పొందుకోవడానికి వరకు అందరు పొందుకున్నారు కదా మూడు మంది ఎట్లా పొందుకున్నారు ఫస్ట్ టైం హండ్రెడ్ పీపుల్ దాని తర్వాత పీపుల్ ఉన్నారు వాళ్ళకి ఈ రోజు లక్షలాది ప్రజలు పరిశోధన పొందుకుంటుంటే మతపరమైన జీవితంలో రెండు గంటలు పోతావు అర్ధ గంట సేపు దేవుని ఆరాధించి ఇంటికి వచ్చేస్తా అట్లా జరిపోతుంది క్రైస్తవ జీవితం అందుకు వాళ్ళు స్పిరిచువల్ గా ఆయన నీతో మాట్లాడి ఎంత కాలం అయింది నీకు ఆయన స్వరం వినిపించి ఎంతకాలం అయింది ఆయన నీకు కనిపించుకొని ఎంతకాలం అయింది ఆయన చూ చూస్తా ఉన్నారు ఆయన స్వరం వినేవాళ్ళు వింటా ఉన్నారు కానీ నీ జీవితం ఏ రీతిగా ఉంది అదే ఆసిడ్ టెస్పిరిచువల్ గా గ్రోత్ అవుతుందా లేదా నీ జీవితం కాబట్టి ఈరోజు మనం తీర్మానించుకోవాలా నేను థర్డ్ పిల్లర్ నా స్పిరిచువల్ గ్రోత్ లో నేను అభివృద్ధి పొందుతున్నానా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి ఈరోజు అని నీ తను మాట్లాడుతుండ నీ తను సంపర్శిస్తుండ నీకు చూపిస్తుండ ఆమోస్రంథం మూడో నెల మనం చూస్తూ ఉంటాం ప్రభువు తాను సంకల్పించిన వాటిని తన భక్తులకు తన దాసులకు బయల్పరచకుండా ఏమీ చేయడంటే లోకంలో తన బిడలకి చెప్పకుండా ఏం చేయడంట యువసప్కి చెప్పడా లేదా కరువు రాబోతుందని దాని తర్వాత అందరూ చెప్పాడు దేవుని బిడలకు అందరికీ చెప్పిండే రాబోయే ఎంత భయంకరమైన స్థితి ఉంటుందో అవన్నీ మనం ప్రవసంలో చూస్తూ ఉంటాం తన బిడ్డలు చెప్పిండు మరి ఈ రోజు నీకు నాకు చెప్తానట నీకు నాకు కూడా చెప్పాలా కదా మన నిజంగా బిడలమైతే మనకి కష్టంగా చెప్పాలా ఇదిగో ఇటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి భవిష్యత్తులో మీరు జాగ్రత్త సుమ మీరు ఇతరులని సిద్ధపరచండి మీ సేవ జీవితం మీ క్రైస్తవ జీవితం దానికి సంబంధించి మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే ఉపద్రవం రాబోతుంది హైదరాబాద్కు ఒక పెద్ద భూకంపం వస్తుందని నేను ఒక ఎయిటీన్ ఇయర్స్ క్రితం విన్నాను ఆ రోజు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభావ కాపాడు ప్రభా ఈ సిటీని ఎందుకంటే ఇల్లు ఎంతమంది రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు ప్రభా ఇది నిండిపోతా ఉంది సిటీ మనుషులు ఎంతమంది రక్షణ పొందకుండా ప్రభావ వాళ్ళు నశించుకోవడం మీకు ఇష్టం లేదు ఆయన అని ప్రార్థన చేస్తున్నాను కానీ ఖచ్చితంగా వస్తుంది ఒక రోజు ఎందుకంటే ఆయన చూపించిండి వస్తుంది అని మాట్లాడే దేవుడు రాయినప్ప కాదు కదా ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాడు ను స్థిరపడాల సరే నేనేం భయపడను ఆర్థిక వైపు వస్తే మనమేం భయపడడం కదా ఆర్థిక వైపు ఎందుకు భయపడం ఆయన తీసుకుంటే బ్రతుకుంట్రీస్తే చావైతే మేలు వాక్యం అప్పుడు ఇంకా బాగా అర్థమైతుంది ఒకవేళ భూకంపం వచ్చినాక కూడా బ్రతికినామనుకో అప్పుడు బాధపడుతున్న వాళ్ళకి ఉపశమనం కల్పించే కొరకు సేవ చేస్తూ ఉంటాం వాటి మనము స్పిరిచువల్గా గ్రో కావాలా దీనస్థితిలో ఉన్న వారిని ఆదరించాలా దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చాలా అది క్రైస్తవ జీవితంలో అభివృద్ధి పొందడం స్వార్థము ధనాపేక్షతో కూడింది క్రైస్తవ జీవితం మీరు ప్రపంచం అంతటా ఎక్కడ బోధ ఐశ్వర్యంతో కూడింది ఎక్కడ చూసినా కూడా విజ్ఞాపనకు సంబంధించిన బోధ లేకపోయానే ఇతరుల గురించి ఇతరుల భాగోలు కూడా మీరు చూడాలా అని వాక్యం వినలేదా అది లేదు ఎక్కడ కాబట్టి చూడండి ఆత్మీయ స్థితిలో మనం ఎదగాల వాక్యంలో బలపడాలా మీరు ప్రతి ఒక్కరు మీ కాలం ముగించుకోక ముందు మీ శరంలో మీ జీవితంలో మీ యొక్క వయసుని ముగించుకోక ముందు మీరు అనేకమైన ఆత్మలను సంపాదించుకోకపోతే ఆయన సన్నిధికి ఉత్త చెల్తం వేస్ట్ క్రైస్తవ జీవితం వేస్ట్ ఆయన సన్నిధికి రిక్త పోతే వేస్ట్ బల నమ్మకమైన మంచి దాసు మంచి దాసరాల అని వెలుగు పొందుకోవాలంటే ఉత్తచీలితం పోతే ఇస్తాడా ఇవ్వడు కదా కాబట్టి మనం ప్రయాసపడాలి ఇక్కడ ఈ రోజుల్లో అన్ని ల వలె జీవించకుండా ఇతరుల జీవించకుండా ఇతరులకు మాదిరిగా జీవించాలా ఇతరులకు ప్రభు చూపించాలా నువ్వు ఏమైనా చేసుకో ఉద్యోగాలు చేసుకో చదువుకో ఏమైనా చేసుకో కానీ ప్రభుని చూపించాలా నేర్పు అది మనం మనం నేర్చుకున్న సిద్ధాంతం ఇక్కడ నుంచి మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అంటే ఎవరు ప్రకటిస్తాడు క్రైస్తవులు ఒక పాసరు పాసరం ప్రకటించుకుంటుంది తక్కిన వాళ్ళందరు క్రిందనే కూర్చుంటున్నారు అక్కడి నుంచి అక్కడికే వెళ్లిపోతున్నారు ఇంటికి అది కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తా అట్లా కాడానికి వీల్లేదు ఇక మీదట ఈ వాక్యం విన్నవాళ్ళు కాబట్టి చివరిదిగా మనుషుల దయ అంత కూడా వర్దీ లేదు మన ప్రభు కాబట్టి సోషల్ మనుషుల దయ అంటే సోషల్గా కూడా డెవలప్ కావాలి మనం సోషల్గా డెవలప్ కావాలంటే ఈ విషయాన్ని నేను చెప్తా ఉంటాను మీరు అనేక అందరితోని ప్రేమ పూర్వకంగా ఉండాలా ఇది ఫస్ట్ సిద్ధాంతం క్రైస్తవ జీవితంలో ఒకవేళ మీ కుటుంబాలలో ప్రేమ లేదంటే ద్వేషం ఉన్నట్టే లేక పగం ఉన్నట్టే కాబట్టిమీడియట్లీ పోయి క్షమాపణ కోరుకోవడం నేర్చుకోవాలా ఖరేజ్ ఉండాలా నన్ను క్షమించు అన్న హృదయ మీకు అవసరం వాడెంత వీడెంత అనేదే ఈరోజు చూస్తున్నాము మతపరమైన జీవితంలో మనం అటు ఉండడానికి వీల్లేదు ఇమీడియట్లీ క్షమాపణ కోరుకోవాలా మీ బ్రదరే గాని మీ సిస్టరే కాని మీ తల్లిదండ్రులే కాని మీ బంధువులే గాని మీ ఇరుగు వారే గాని మీ స్నేహితులే కాని ఎవరితో మీరు అసమాధానంతో ఉన్నారో ఇమీడియేట్లీ పోయి వాళ్ళతోని సమాధాన పడాలా సమాధాన చెప్తున్నాను అనుభవం సమాధానం పడడం వల్ల నేను ఒక ఒక స్నేహితుని రక్షించుకోగలిగిన లేదంటే వాడిని ఆత్మ నశించుకోండి ఒక రోజు అది లాంగ్ థర్టీ ఇయర్స్ బిఫోర్ వానికి నాకు డిఫరెన్సెస్ ఉండే కానీ వాడు రెండు రోజుల ముందు చనిపోక ముందు దేవుడు నాకు అవకాశం ఇచ్చింది వాటితో కూర్చొని ప్రార్థించడం కొరకు వాడిని క్షమించడం కొరకు నాకు హృదయం ఇచ్చింది దేవుడు ఇయర్ కూడా నాకు అడ్డ జరిగింది దగ్గర దగ్గర సంవత్సరాల నుంచి ఒక బ్రదర్ తో నేను అసమాధానంతో నన్ను నాకేం ద్వేషం లేదు కానీ నేను మాట్లాడిపోయినప్పుడు ఆయన ఎప్పుడు అంత మాట్లాడకపోయేవాడు కానీ ఎక్కడ ఉండేది నా హృదయంలో కానీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ చివరి రోజు నేను పోయి క్షమాపణ కోరుకున్నాను ఆ క్షమాపణ కోరుకున్నాక నా బాడీలో నాకు ఇక్కడ అన్ని కొన్ని గడ్డలు ఉండేవి ఇక్కడ అవన్నీ మాయమైపోయినాయి నెక్స్ట్ డేకి నాకు అనిపించింది క్షమాపణలో ఎంత పవర్ఫుల్ హీలింగ్ ఉంటుంది అప్పుడు నాకు అర్థమైంది కాబట్టి ఈ రోజు మన హృదయం అంత వేదనతో ఎందుకు అంటే క్షమాపణ లేదు మనకు క్షమాగుణము మనం లేకపోతున్నాం నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావు ప్రభుత్వ క్షమాగుణం లేకుండా కాబట్టి క్రైస్తవ జీవితంలో క్షమాపణ చాలా ఇంపార్టెంట్ ఇతరతో బాగుగా ఉండడం ఇది సోషల్ డెవలప్మెంట్ అంటే అది నీ నైబర్స్ తోని ఫ్రెండ్లీగా ఉండాల నీ బంధువులతో ఫ్రెండ్లీగా ఉండాలా నీ కుటుంబికులతో ఫ్రెండ్లీ ఉండాలా ప్రతి ఒక్కరితో ఉద్యోగ స్థలంలో ఫ్రెండ్లీగా ఉండాలా పాస్ తోని కలీగ్స్ తోని సబ్ఆర్డినెట్స్ తో ఎంత ఫ్రెండ్లీగా ఉండాలంటే వాడు కొంచెం ఎందుకంటే కార్పొరేట్ లైఫ్ లో ఎత్తి మాటలు ఎక్కువ మాట్లాడుతుంటారు రెచ్చగొట్టే మాటలు ఎక్కువ మాట్లాడుతుంటారు అయినా గానీ ఫ్రెండ్లీ ఉండడానికి ప్రయత్నించాలా ఎందుకో తెలుసా నువ్వు ఎవరితోనైనా ఫ్రెండ్లీగా ఉండకపోతే వానికి సువార్త ప్రకటించలేవు వాణ్ణి రక్షించుకోలేవు అదొకటే క్రిస్టియన్ లైఫ్కి ఇంపార్టెంట్ మీరు సర్వలోకానికి పోయి సువార్త ప్రకటించామంటే నువ్వు వాటితో కొట్లాడతావు అంటే వానికి ప్రభుని ఇప్పుడు చూపిస్తావు చూపించలేవు ఎవరిని రక్షించుకోలేవు నువ్వు వేస్ట్ అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరితోని ఫ్రెండ్లీగా మాట్లాడాలి ఫస్ట్ వచ్చినప్పుడు నేనే ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్తా అందరికీ నాకంటే కిందుడనే కానీ నేనే ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్తా అది స్టార్టింగ్ పాయింట్ అప్పుడు నీ ఈగో తగ్గిపోతుంది అహం తగ్గిపోదు తొక్కేసుకోవాలా అహంకే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం క్రైస్తవ జీవితాల్లో దాన్ని తొక్కేసుకోవాలి మనం ఎందుకంటే దేవుడు పెట్టింది కదా ఒక అవకాశం కూడా దాన్ని ఎట్లా టేమ్ చేసుకోవాలి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలన్నా కాబట్టి దాన్ని టేమ్ చేసుకోవాలా మనము మనమే గ్రీట్ చేయాల మనుషులని ఫ్రెండ్లీ కూడా మాట్లాడాల వాళ్ళకి ఎటువంటి కష్టం ఉన్నా పోయి మనం వాళ్ళకి హెల్ప్ చేస్తామంటే రిలేషన్షిప్స్ పెంపొందించుకుంటాం మనం రిలేషన్షిప్స్ మంచిగా కాలమే సువార్థ ప్రకటించగలవు లేకపోతే చెప్పలేవు ఎప్పటికీ చెప్పలేవు ఇతరుల గురించి నువ్వు ప్రార్థించలేవు స్వార్థ ప్రార్థన దేవునికి ఇష్టం ఉండదు ఆయనకు అన్ని తెలుసు నీకు అన్ని పొందినామని ప్రార్థించుకోమన్నాడు మీకేం అవసరం ఆయనకు ముందుగానే తెలిసిందన్నాడు కాబట్టి మనం ఇతర గురించే ప్రార్థించాలా అది క్రైస్తవ జీవితం అది లేదు ఈరోజు ప్రభు నాకు ఇది కావాలి నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి అదే ప్రార్థన జీవితం గానీ ఇతల గురించి ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా చెయ్యమ్మా కాబట్టి సోషల్ రిలీజ్ సోషల్ గా మనం అభివృద్ధి పొందాలనేది లాస్ట్ పాయింట్ లాస్ట్ పిల్లర్ చెప్తాను నువ్వే కాదు వ్యక్తిగతంగా నువ్వే కాదు నీ సంఘం కూడా సోషల్లీ అందరితో బాగుండాలి నైబర్హుడ్ చర్చి పెట్టుకుని పెద్ద స్పీకర్స్ పెట్టి నువ్వు పాపి నువ్వు పాపం చేసిన వాడిని తిడితే వానికి నీ మీద కోపం వచ్చి తెల్లారి నిన్ను ఒట్ వస్తాడు ఇప్పుడు జరుగుతుంది అదే ప్రపంచం అంతటా స్పీకర్లు నీకు అర్థం కాదు పైన పెట్టి స్పీకర్లు నువ్వు ఈ లోకం పాపంలో ఉంది అది అంతా నాశనం అయిపోతుంది ఎవరో వీడియో పెట్టిన వాట్సాప్ లో అక్కడెక్కడో కూకట్పల్లిలో ఒక చర్చ్ భయంకరంగా జరుగుతుంది నాన్ క్రిస్టియన్స్ గురించి ఓపెన్ అది ఎవడో రికార్డింగ్ చేసి పెట్టేసింది ఇంటర్నెట్ లో వాళ్ళు దొరికించుకుంటే వల్తరా నువ్వు అనవసరంగా రెచ్చగొడుతున్నావు మనుషులకి అసలు నీ సేవ అది గానే కాదు నీ క్రైస్తవ జీవితం అది కానే కాదు ఇది ప్రేమ సిద్ధాంతం అందరినీ ప్రేమించమని చెప్తుంది ఆ ప్రేమ కొరకు ప్రాణమే త్యాగం చేసింది కదా ఆయన మళ్ళీ అట్లా త్యాగం చేయడానికి ఎవరు సిద్ధంగా లేడు ఈ రోజులలో మతపరమైన జీవితం అందుకే మనం మతాన్ని విడిచిపెట్టినాం మీరు మతాన్ని పట్టుకోండి అని ఎప్పుడు చెప్పాం ఎందుకంటే అది మోసకరమైన జీవితం నీ హృదయాన్ని మార్చుకో నీ హృదయం నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో అని ఉంటాం ఆయన నమ్మదగిన వాడు అది నిజం కాబట్టి ఇంత కఠినంగా ఇంత ధైర్యంగా దీన్ని పట్టుకోగలుగుతాం దీన్ని విడిచిపెట్టలేం చివరి వరకు గొంతు మీద కత్తిని కూడా విడిచిపెట్టాము ఎందుకంటే ఇది సత్యం అని తెలుసుకున్నాం కాబట్టి అందుకే మరణానికి కూడా ఎవరు ఎంకా ముందు వెయ్యారు క్రైస్తవులు విశ్వాసాల బలపడ్డవారు కాబట్టి నువ్వే కాదు నీ కుటుంబమే కాదు నీ సంఘమే కాదు అంటే నీ చర్చే కాదు నీ పిల్లలు కూడా సోషల్లీ అభివృద్ధి చెందాల అది నువ్వు ట్రైన్ చేయాలి ఈ రోజులలో పిల్లలు చుట్టాలు ఇంటికి బయటికి రారు లోపల రుద్దుతా ఉంటారు కంప్యూటర్ స్క్రీన్స్ మీద టాబ్లెట్స్ మీద మొబైల్ ఫోన్స్ మీద కానీ వాళ్ళు అక్కడి నుంచి బయటికి రారు గ్రీటింగ్స్ అయ్యారు ప్రేజ్ లాడ్ అంకుల్ ప్రేజ్ లాడ్ ఆంటీ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవివెనింగ్ చెప్పడం పోయింది అంకుల్స్ అనే పదం పోయింది అంకుల్స్ ఆంటీస్ అనే పదం కూడా పోయింది ఎందుకు నువ్వు నేర్పలే నువ్వు నేర్పలేవు పిల్లలకి కాబట్టి వాడు సోషల్లీ ఐసోలేట్ అయిపోతున్నాడు లోపలే ఉండిపోతున్నాడు గదులలో తలాలు వేసుకుంటున్నారు వాడు ఫ్రెండ్లీగా ఉండకపోతే వాడు సోషల్లీ డెవలప్ కాకపోతే వాడు ఏ రీతిగా ప్రభు కొరకు సాక్షిగా జీవించగలడు సోషల్లీ మనం రిలేట్ కాకపోతే పిల్లలు షై టైప్ గా పెరుగుతూ వాళ్ళకి సిగ్గు భయము ఇవన్నీ వస్తూ ఉంటాయి వాళ్ళు అవాయిడ్ చేస్తారు ప్రజలకి అది ఎక్కడ కొడతా ప్రతి దశలో కొడతా ఉంటుంది వాళ్ళని వాడు స్కూల్కి పోయినా కలవలేడు కాలేజీకి సరిగా కలవలేడు ఇంటర్వ్యూలో సరిగ్గా ఆన్సర్స్ ఇవ్వలేడు ఎందుకంటే షై టైప్ కాదు వాడు కాబట్టి మనం ఈరోజు మన ప్రభువు ఏ రీతికైతే జ్ఞానమందు వయసు దేవుని దయందు మనుషుల దయందు వరదలిండో మనం అందరం కూడా అట్నే వర్దిలాలా మనమే కాదు వ్యక్తిగతంగా మన కుటుంబాలు అట్లే వర్దిలాలా మన చర్చిలో అట్లే వర్దిలాలా మన దేశంలో అట్ల వర్దిలాలా అది నా ప్రార్థన ఇవ్వచ్చు కాబట్టి మీరు కూడా అట్నే ప్రార్థించుకోండి ప్రవ్వా నేను ఇంతకాలం ఈ వాక్యం విన్నాను గానీ ప్రాక్టికల్ గా చూసుకోలేదు నేను ఎప్పుడు కూడా సైకలాజికల్ గా డెవలప్ కాలేదు నేను ఆల్రెడీ డెవలప్ అయినాను అనుకుంటున్నాను కానీ కాలేదు నాకు తెలిసి రోజు ఈ టెస్ట్ చెప్తుంది నేను ఫెయిల్ అయినా నేర నేను ఎప్పుడు కూడా ఫిజికల్గా ఫిట్ చూడలేదు ప్రవ్వా ఏం తెలియనో నాకు తెలియదు ఈరోజు కూడా ఏది పెడితే అదే తింటాను కానీ నా బాడీ అది దాన్ని అక్సెప్ట్ చేస్తుంది నేను అర్థం చేసుకోలేదు ఎందుకు అనారోగ్యాలు కూడా నీకు నాలెడ్జ్ లేదు ప్రవ్వ కాబట్టి ఈ రోజు నేను అవి నేర్చుకోవాలా నా కుటుంబాలను నేను ఫిట్ గా తయారు చేసుకోవాలా నా చర్చిని నేను ఫిట్ గా తయారు చేసుకోవాలా నా దేశాన్ని నేను ఫిట్గా తయారు చేసుకోవాలా ప్రవ్వా అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థించమని ప్రార్థించుకోండి ఈరోజు అదే రీతిగా దేవుని దాని వర్దిల కనీసం ఓ గంటసేపు ప్రార్థించలేరా ఉదయం సాయంత్రం గంటలు గంటలు జీవిల ముందైతే కూర్చుంటాం గంటలు గంటలు న్యూస్ పేపర్లు చదువుతా ఉంటాం గంటలు గంటలు వంటకాల మీద సమయం గడుపుతా ఉంటాం నేను ఎవరిని ఇది క్రైస్తవ జీవితం మారతా జీవితం మనకి మారతా జీవితం వద్దు మారతా మారతా అనేకమైన పనులలో నిమగ్నమైనవు అనేక పనులలో అలసిపోతున్నావు నీకు నువ్వు ప్రయాసం తినవు నీకు విశ్రాంతి లేదు నువ్వు మరియలాగా ఉండాలా మరియా ఉత్తమైన నేనుకునేది దేవుని వాక్యాలని సఖని గ్రహించడానికి స్థిరపడింది ఆయన కాబట్టి నాకు మరియా అంటే ఇష్టం అంటున్నాడు కాబట్టి క్రైస్తవ జీవితం ఈ రోజు మార్తలాగా తయారైంది ఆ రీతి ఉండడానికి వీలు కాబట్టి ఆత్మీయంగా ఎదగడం నేర్చుకోండి గంటలు గంటలు ప్రార్థించడం నేర్చుకోండి ఇప్పుడు చాలా అవసరం ఈ రోజు శమల కాలంలో మనం ఉన్నాం కాబట్టి గంటలు గంటలు దేవుని వాక్యాన్ని ధ్యానించాయినా విశ్వాసంలో బలపడండి అద్భుతాలు చూడండి మీ జీవితంలో ప్రాక్టికల్ గా మీ విశ్వాసం యొక్క రిజల్ట్స్ చూడండి ఆ రీతిగా తయారు కావడానికి సిద్ధపడండి ఈ రోజు మనుషులతో సమాధాన పడండి క్షమించడం నేర్చుకోండి అన్నింటిని తలడం నేర్చుకోండి అన్నిటినీ భరించడం నేర్చుకోండి అది మన పిల్లలకు నేర్పు మన చర్చకి నేర్పు మన కుటుంబకులకు అందరికి నేర్పు మనం నేర్చుకుందాం అటువంటి నేర్పు ప్రభావం కార్థిస్తాం సంపద ప్రార్థన చేస్తారు ప్రేమ నమ్మకం ఉంది గొప్ప అవి పరిస్థితులు సాయండి బట్టి పాలిటిక్కు కానీ బహుమానము ఏ రీతిగా చెప్పవలను ఆదరించోర నేర్పవలను బోధించవలను ఇతరులకు సాధించాలని వాటి పరిచయం ఇది కుటుంబం ఆధిక్యత బట్టి అందరం చేయలేదు ఆరాధించి కనపరిచి తద్వారా మతీ చేసిన ప్రతి నేళ్లని బట్టి కుటుంబ పరంగా వాళ్ళు కృతజ్ఞత కోరికను మరియు ఏర్పాటు చేసి మాట్లాడే ఈ యొక్క నాగూలతో మాట్లాడతా చిన్న సన్నిధిని సహాయం ఆదరించుకొని పోషించి నాచి కాపాడే ప్రేమలో జరగటం వచ్చిన వారందరినీ ఆశీర్వదించి అపవాదిక నాశనం మన ప్రభుత్వ ఏసుక్రీస్తు సమాధానం మనందరికీ ముఖ్యంగా వెంకన్న బాబు తన కుటుంబానికి సదాకాలం తొడేందుగా అమ్మే మన దీవెన్